అస్మాచార్య పర్యంతం వందే గురు పరంపరా నారాయణం నమస్కృతం మనం నలభై రెండో శ్లోకం చూడాలండి నలభై అయిపోయింది నలభై నాలుగు ఉత్సన్న మనుష్యార్దనం వాసీసు హే జనార్దన సంబోధ జనులను పీడించువాడా అదే నరకే నియతం వాస అంటుంటే నరకమునందు ఖితంగా నియతం అంటే ఖితంగా వాస మకాము నివాసము నరకలోకంలో వాడు తప్పకుండా నివాసం చేస్తాడు మరి ఆ రకమైన నరకలోక నివాసాన్ని ఇచ్చిన వాడు జనార్దనుగా నిద్యమవుతాడు కాబట్టి హే జనార్దన అంటే ప్రాణులను వారి కష్ట వారి పాప కృత్యములను తగ్గట్లుగా పీడించేవాడు అని అభిప్రాయం అంటే పని పెట్టుకుని ద్వేషభావంతో పీడిస్తాడని కాదు ఇప్పుడు ఈ ఎండలోకి వెళ్లకుండా మీరు ఇంట్లో కూర్చున్నారనుకోండి సూర్యుడు మిమ్మల్ని పీడించడం మీరేదో పని పెట్టుకుని ఎండలో ఒంటిగంట మధ్యలో అది రెండు మీద వెళ్ళారనుకోండి మిమ్మల్ని పీడిస్తాడు ఇది వేసిన జనార్దన సో ఈ కులధర్మములు అంటే ఈ లుప్తపిండోద క్రియా అని కదా సో చూడండి మానవుని యొక్క దృష్టి ఎలా ఉంటుందంటే అర్జునుడు ఎలా ఆలోచిస్తున్నాడు అంటే మరణానంతరం స్థితి గురించి ఆలోచిస్తున్నాడు మరణము తదనంతర స్థితి శ్రీకృష్ణుడు ఇప్పుడు నువ్వు బతుకున్నావు కదా నీ డ్యూటీ ఏమిటో నువ్వు తెలుసుకుని నేను డ్యూటీ పోతుంది కదా మరణం తర్వాత చూసుకోవచ్చు అని శ్రీకృష్ణుని యొక్క ఆలోచన జీవించి స్థితి ఏమిటో చూసుకోవా నీ తప్పది ఆలోచించు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 జీవితము మరణ సద్గతి గాని దుర్గతి గాని మంచి జన్మ గాని చెడు జన్మ గాని పుణ్యలోకం గాని పాపలోకం కాని వచ్చిదేదో మరణించిన తర్వాత వస్తుంది సో ది ఎంటైర్ ఎంఫోసిస్ ఆన్ డెత్ అండ్ ఆఫ్టర్ డెత్ సో యుక్తపిండోదక క్రియా బతికుంటాడు బతికుంటాడు బతికుండగా ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని కృతార్థుడవుదామనే ఆలోచన ఉండదు చచ్చిపోయిన తర్వాత తగ్గటము అనేది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 అక్కడి నుంచి ప్రయాణం ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచి దానికి కావాల్సిన ఏర్పాట్లు అవి చేసుకోవాలి అంచేతనే ఒక తద్దినం పెట్టి కొడుకు ఒకటి కనక లేకపోయినట్లయితే ఆ మనిషి జీవించి ఉన్నంతకాలం దుఃఖిస్తుంది తదినం పెట్టి కొడుకు ఉన్నాడంటే ఆ మరణానికి కావాల్సిన సన్నాహాలు చేసుకోవడం పూర్తయింది అనే ఒక నమ్మకంలో ఉంది ఈ ఈ రకమైన కమిట్మెంట్ ఈ ఆగ్రహం మనుషుల్లో ఉదయాలో అంత బలంగా ఉంటుందంటే మన ప్రధా మన మన సంస్కృతిలో ఒక కష్టం ఒకటి నేను చూసిన కష్టం కస్టమ్స్ హ్యావ్ దేర్ ఓన్ వాల్యూ అండ్ దినింగ్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ యూస్ఫుల్ కస్టమ్స్ బట్ నేను చూసిన కస్టమ్స్ లో ఇంత ఇంత అభ్వాన్నపు కష్టము నేను ఎక్కడ కోలేదు ఫ్రమ్ ది బిగినింగ్ నేను ఐ వాస్ బుకింగ్ సీయింగ్ ఇట్ ఈ మధ్య తగ్గింది బట్ చూసినప్పుడల్లా కూడా బా ఇంత అధ్వానంగా ఉండేది అని నేను అనుకునేవాడిని అదేంటంటే దత్తత స్వీకారము దత్తత తీసుకోవాలి ఒకడు దత్తత ఇస్తారు ఇంకొకటి దత్తత తీసుకుంటాడు ఒకరి దగ్గర ఐదు ఆరుగురు కొడుకులు ఉంటారు వీరి దగ్గర బహు అధిక సంతానము ఇంకో వాళ్ళ దగ్గర వాడు వాడు కొడుకుని తీసుకుంటాడు వాడు ఇవ్వడానికి తల్లి ఇష్టపడదు దీని మీద మళ్ళీ ఇమోషనల్ ప్రాబ్లమ్స్ ఇకే అక్కడికి వెళ్ళిపోతాడు కదా అక్కడ అటువక్కలే తప్పారు కదా దీంతో ఇవిడే ఉంది అంతా ఇమోషనల్ ఫీలింగ్ తప్పిస్తే ఇవ్వడమే ఉంది పుచ్చుకోవడా ఉంది ఇప్పుడు వీడికి ఇవ్వాలి దత్తత ఇవ్వలేదు అనుకోండి వీడి పెళ్ళాడి తల్లిదండ్రుల దగ్గరే కూర్చుంటాడు ఆయనే వీడి దాన్ని వీడు ఎలాగో వెళ్ళేవాడే దత్తత ఇచ్చాడు ఇవ్వలేదని అనుకోవడమే గానీ బట్ ఆయన ఒకటే సరే ఆటలు కలుపుకోడు ఈ మధ్య పిల్లవాడు వీడు హి శుత్రువులేసిన దత్తత వాడి జీవితాల్లో అనుకుంటాడు మా నాన్న తమ్మ నన్నేమో దత్తత ఇచ్చేసారని వాడు అనుకుంటాడు జీవితాంతా వాడాది ఒక ఇమోషనల్ స్ట్రెస్ లో ఉండిపోతాయి తర్వాత ఆ దత్తత తీసుకున్నవాడు వాడు వాడేదో ఒక పిల్లవాడిని తీసుకోవచ్చు కదా కాదు నేను తీసుకుంటాను వీడి అన్నగారికో వీడి తమ్ముడికో పిల్లలు ఉంటారు వాళ్ళని వాళ్ళని పట్టించుకోవడం ఎందుకంటే భార్య అంగీకారంతో చేయాలి కదా ఆవిడ వైపు పిల్లలు ఉంటారు ఆవిడ అన్నగారికో ఆవిడ పెళ్ళుకోవాల పిల్లలుంటారు వాళ్ళని తీసి తెచ్చుకొస్తాడు దత్తత కింద తర్వాత ఈ దత్తతగా వచ్చి వాడు నిరక్షర కుక్షి దత్తతగా వస్తాడు కుక్క మెల్లలో జండెం వేస్తే అది ఎంత శోభగా ఉంటుందో వీడి నెలలో జండెం వేస్తే అంత శోభగా ఉంటుంది వాడికి ఆ దత్తత టైంలో వాడికి ఒడుగు చేసి జన్యం వేసి ఆ తర్వాత దత్తత ఇస్తారు లేకపోతే వాడు ఒడుకు కూడా అసలు వారికి సంధ్యావందనం వాడి జీవితంలో ఎప్పుడూ ఉండడు చేయడు ఆ సంస్కారము లేనే లేదు వాడు దత్తతగా వెళ్తాడు లేదు వారి వాడు గజనం పెడతారని నమ్మకండి వీళ్ళు ఆస్తి అంతా వస్తుంది వాడు కేవలం ఆస్తి కోసం దత్తత వీళ్ళు వాడు కేవలం ఆస్తి కోసం దత్త వస్తాడు వీళ్ళు కేవలం ఆస్తిని చూపి మధ్య పెట్టి దత్తత తెచ్చుకుంటారు కష్మలమైనటువంటి కష్టము ఇదంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది అంటే లుప్త పిండోదక క్రియాహ్ భావన చూసారా అయిన తర్వాత తగ్గినందుకు ఇవ్వడం ఉంటాడో ఉండడో అనేటువంటి ఆ భావన నుంచి ఆ పట్టుదల నుంచి సో మనిషి జీవించి ఉండగా తన కర్తవ్యమేమి తను ఏ విధంగా ఈశ్వరుని చేసుకోవచ్చు ఈశ్వరుని అనుగ్రహాన్ని ఏ విధంగా పొందాలి జ్ఞానాన్ని ఎలా పొందాలి అని ఇంత ఉన్నతమైన స్థాయిలో ఆలోచించటం మానేసి నేను చచ్చిపోయిన తర్వాత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 ఏ విధంగా కలిసిపోయింది అన్నది ఈ మిగిలిన వాళ్ళ యొక్క లుక్ అవుట్ కానీ వెడిపోయిన వాళ్ళు లుక్ అవుట్ కానే కాదు మిగిలిన వాళ్ళు ఉంటారు కదా వీళ్ళ సంస్కారాలను బట్టి వాళ్ళు ఏదో ఆ దేహానికి ఏదో వ్యవస్థ చేస్తారు వాళ్ళకు ఉండే బట్టి సంస్కారాలను బట్టి కలి చెప్పారు ఏదో వెడుస్తారు వెడిపోయిన వాడు లుక్అవుట్ కానే కాదు కానీ దీని చుట్టూ గోళ్ళని కథలు తమామేష్ ఎంత హడాయి పెడితే మొత్తం మతమంతా కలిపి పెద్ద నాలుగు దగ్గర సెట్లు అయిపోయి లెవెల్లో దాని గురించి ఆలోచన సో అంత బలంగా వైద్య జీవితంలో ఇట్ ఈజ్ నాట్ ఎ కండెమ్నేషన్ ఇట్ ఎ ఇట్ ఈస్ ఎన్ అబ్జర్వేషన్ ఐఎమ్ నాట్ కండెమింగ్ ఎనీథింగ్ ఐఎమ్ జస్ట్ అబ్జర్వింగ్ హ్యూమన్ మైండ్ పనిచేసే తీరు ఎలా ఉంటుందా అని నేను ఆలోచిస్తున్నాను అంత లేదు సో శ్రీకృష్ణుడు ఇది ఏమీ అసలు ఆయన లెక్కలోకి తీసుకోవద్దు సో మచ్ సో నేను సర్ప్రైజ్ టు సీ ది అటిట్యూడ్ భారతకృష్ణ ఆయన అసలు మరం భక్తి ఎలా చేయాలి ఆత్మ ఎలా తెలుసుకోవాలి దాని గురించి ఈ గోళా మాట్లాడతాం సో చూడండి మతవాదులు అంటే బాగా కరడుగట్టినటువంటి మత ఛాందసవాదులు ఉంటారే వాళ్ళు ఆ పరోక్షమునుకే పూర్తిగా కట్టుబడి ఉంటారు పరోక్షమే పరోక్షం గురించే భావన ఎప్పుడు మాట మాట్లాడి అంటే పరోక్షం గురించి మాట్లాడతారు ప్రత్యక్షం గురించి అసలు మాట్లాడినే మాట్లాడదాం హీజ్ హిజ్ మైండ్ ఈజ్ ట్రైన్డ్ లైక్ దాట్ ఇంక నాస్తికవాదులు ఉంటారు వీళ్ళు పరోక్షాన్ని దుయ్యబట్టడమే వాళ్ళ పని వాళ్ళకి ప్రత్యక్షమే సత్య కానీ వేదాంతము ఏమని చెప్తుందంటే అసలు ఈ పరోక్షము ఈ ప్రత్యక్షము దేని మీద ఆధారపడి ఉన్నాయో తెలుసుకోమని పరోక్షం ప్రత్యక్షం రెండూ కూడా నిత్యాయి నాస్తిక వాదులు చెప్పినట్టుగా ప్రత్యక్షమే సత్యం పరోక్షం నిథ్య అనే మాట తప్పు ఈ మత ఛాందసవాదులు చెప్పినట్టుగా పరోక్షమే సత్యము ప్రత్యక్షం నిథ్య మరణానికి జీవితం సన్నాహము మరణము యొక్క నీడ మాత్రమే జీవితము అని ఈ విధమైనటువంటి ఆ మరణానంతర స్థితికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేటువంటి లక్షణం ఉన్నదే అది మిథ్యే అదే సత్యం ఇది మిథ్యని వీళ్ళంటారు ఈ రెండు వాదములు కూడా తప్పు పరోక్షము ప్రత్యక్షము రెండు కూడా మిథ్యే పరోక్షము ఇన్ మన మానస వేదాంతము ఇన్ సర్టెన్ అకేషన్స్ నాస్తికవాదులను సపోర్ట్ చేసినట్టుగా మీకు ధ్వనించవచ్చు లిదన్ సపోర్ట్ వాళ్ళతో కదా అలాగే ఆస్తికవాదులను కూడా ఆల్ సపోర్ట్ చేయండి ఇట్ ఇట్ స్ట్రైక్స్ ద గోల్డెన్ పార్ట్ పరోక్షములకు అతీతమైన ఆత్మతత్వాన్ని బోధించే ప్రయత్నం వేదాంతం చేస్తూ ఉంటుంది అసలు వేదాంతముల యొక్క శ్రీకృష్ణుడు కూడా చెప్పబోతున్నాడు అసలు మరణము అనే దాన్ని ఒక ఈవెంట్ గా గుర్తించడం ఒక మరణాన్ని మీరు ఈవెంట్ గా గుర్తిస్తే తత్పూర్వస్థితి తదనంతర స్థితి అని మళ్ళీ దాన్ని బేడించి వేసుకోవటం ఇవన్నీ అసలు మరణానికి అసలు ఒక గుర్తింపే కూడ ఎంత ఎంత రెక్కస్గా మాట్లాడతాడంటే మరణం విషయంలో గతాశ్ నగతాశ్చ నాను చూట పండిత ఆహారం అనబోతున్నాడు శ్లోకంలోనే గతాశన్న అగతాశూన్ ప్రాణం ఉన్నవాళ్ళు ప్రాణం లేని వాళ్ళు రెండు ఒకే కాదుని కట్టేస్తున్నారు రెండింటికి వేరువేరు స్థానాలని ఏర్పాటు చేయడం ఒకే ఒకే గుండకి కట్టిపారేస్తున్నట్లుంది రెండింటిని కూడా సో ఆ విధంగా ఎంతో మౌలికమైన భేదము మీకు ఆ అప్రోచ్ లో కనపడుతుంది రెడ్డి గారు రండి ఇక్కడ సీటు మీకు వెనకాల ఖాళీ ఉన్నాయి యూ యూ హ్యావ్ టు జస్ట్ గో ఇన్ దక్షన్ లోపలికి వెళ్ళిపోతే మీరు విశ్రాంతిగా హాయిగా కూర్చున్నారు ట్ అర్జునుడు ఈ సమయంలో యుద్ధానికి ఈ మరణానంతర స్థితికి ఒక సంబంధాన్ని కలిపే ప్రయత్నం అర్జునుడు చేస్తున్నాడు ఓకే నేను ఐ ట్రైడ్ టు మేక్ అన్ అబ్జర్వేషన్ అబౌట్ ద సోషల్ సైకాలజీ ఈ సందర్భంగా సోషల్ సైకాలజీ మీద అబ్జర్వేషన్ తప్ప మరొకటే కాదు ఓకే ఇప్పుడు అంటాడు హే జనార్దన మనుష్యానా నరకే నియతం వాసభతి ఇటువంటి మానవులకు నరకమునందు అంటే మరణించిన తరువాత నరకంలో తప్పనిసరిగా మకాము నివాసము ఏర్పడుతుంది కలుగుతుంది ఇది అనుసుమ అని మేము విని ఉన్నాము అంతా కూడా విన్నాడు వీడు విన్నమే కదండి అంతా విన్నమాట కాని దీంట్లో అంతకంటే మరేముంది అనుశుష్మ ఎలా అను అంటే అనుసరించి ఆఫ్టర్ ఎవరో చెప్పగా విన్నాను అని అను ఎవరులో అంటే రోడ్డు మీద పోయేవాళ్ళు చెప్తే వింటారా అంటే రోడ్డు మీద పోయే వాళ్ళు ఇలాంటి విందుకు చెప్తారు మనిషి పాపం సంతానం లేకపోయినట్లయితే చచ్చిపోయిన తర్వాత నరకానికి పోతాడు అని ఏదో పురాణకారుడు చెప్తారు పురాణంలోకి వెళ్తే కానీ ఇటువంటి మాటలు రావు పురాణంలోకి వెళ్ళాం వెళ్తే ఇలాంటి మాటలు ఏవో ఉంటాయి కాబట్టి అనుసరిస్తుమా పురాణాన్ని బోధించేటువంటి ఆచార్యులను అనుసరించి వాళ్ళు చెప్తూ ఉండగా సో మేము వినటం జరిగింది ఎటువంటి మనుష్య నరకానికి పోతారు ఉత్సన్న కుల ధర్మానం కులధర్మములు ఉన్నాయి ఇక్కడ కులధర్మములు ఏమిటి కులధర్మములు ఇక్కడ ఉన్న కుల ధర్మములు లుప్త పిండోదక క్రియా పిండాన్ని పెట్టడం రోదక తర్పణ ఇస్తూ ఉండటం తదనాలు పెడుతూ ఉండటం ఇది దీనికి సంబంధించింది సో పితృ పితృకార్యములను చెయ్యాలి పితృకార్యం ఒక్కటే కాదు మొత్తం జీవితం అందగలిపి పితృకార్యం ఒక్కటైన లెవెల్లోకి తీసుకెళ్ళకూడదాన్ని ఈ ఎన్సెస్టర్ ఎన్సెస్టర్స్ ని అంటే గడచిపోయిన వారిని మనం వంశీని గుర్తు చేసుకోవటం అన్నది అది అన్ని సమాజాల్లోనూ అన్ని మతాల్లోనూ ఉంటుంది అది ఎవరికి ఉండే తీరులో వాళ్ళకు ఉంటుంది ఈ రిచువల్స్ అన్నది ఉంటాయని మనం అనుకోకూడదు ఒకే రకం రిచువల్స్ కరెక్ట్ కూడా అనుకోకూడదు ఒక్కొక్క ఒక్కొక్క చోట రకంగా ఉంటాయి రిచువల్స్ సో రిచువల్ అనేప్పటికీ దానికి ఉండి లిమిటేషన్స్ దానికి ఉన్నాయి it has its value it has its limitation ritual and it has its problems also so we should have an uh, overall uh, understanding of ritual and then proceed accordingly indegane ade sarvamo ane ala unda babu adi sareyana drishtikonam kaadu kare meer aalochinchundi ritual le thala sthoolanga untundi gnanam achyanta sookshmanga untundi ee rendu kuda dearandi uh two opposites of this spectrum ritual ante sthoolam ante sthoolam ento sthoolam ante adi danni anusthinchataniki kavalsina padarthamuru sthoolamaina padarthalu kavali agari ki meeru ritual ante a to z it is sthoolam agari devudani meer aneetundidi de kuda adi bhavana level lo no undadu anta sukshma sthayilo no undadu bhavana level lo no nundi oka vigraham roopanga sthoola sthayi ku chustunnadu రుచువల్ అనేప్పటికీ భావనాత్మకంగా మీరు రుచువల్ చేయలేరు దేవుణ్ణి నా హృదయంలో ఉంది అంటే వాటి రిచువల్ యు కెన్ డూ యు కెనాట్ డూ అనే రిచువల్ సో హృదయంలో దేవుడున్నాడంటే ఏం చేయాలి ధ్యానం చేయాలి ధ్యానం చేయడం అంటే ఏమిటి అన్ని ఇంద్రియ వ్యాపారములను విరమించుకుని తనలో తాను నిలిచి ఉండటం అయిపోయింది అక్కడ కర్మకి అక్కడ చోటే లేదు రిచువల్ అంటే ఏమిటంటే భావనలో భావనలో సూక్ష్మంగా ఉన్నటువంటి ఆ తత్వాన్ని స్థూలమైన రూపానికి తీసుకురావాలి అప్పుడే మీకు రిచువల్ పాసిబుల్ అవుతుంది కాబట్టి దేవుడు స్థూలమే ఆ దేవుడికి అర్పించే అర్పణ పదార్థములు అన్నీ స్థూలమే చేష్టలు ఏవైతే చేస్తారో అవన్నీ కూడా స్థూలమైనటువంటి కర్మేంద్రియాలతో చేస్తాం కాబట్టి రిచువల్ ఈజ్ ఆల్ ది వే స్థూలము జ్ఞానము ఆల్ ది వే సూక్ష్మం ఇంత భేదం ఉన్నది సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ది డిఫరెన్స్ క్రియేట్ అంటే రిచువల్ అనేది స్థూలం గనక అది దేశ కాలాల చేతను బాగా ప్రభావితం చేయబడుతూ ఉంటుంది ఇంకేతను మా ఈ రకంగా పెడతారు అదే కరెక్టు అని అనుకోకూడదు దేశాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది ఇప్పుడు తద్దినమే తీసుకోండి ఇక్కడ ఉన్న సందర్భం తద్దినం కాబట్టి పెద్దనే మాట్లాడుతున్నాను నేను తద్దినమే తీసుకోండి ఈ మీరు కోనసీమలో ఒక రకంగా పెడతారు హైదరాబాద్ లో మరో పెడతారు ఢిల్లీ వెళ్తే ఇంకో రకంగా ఉంటుంది గయ మన వాళ్ళు గయ వెళ్లి శ్రాద్ధం ఈ వైదికులు గై వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు చెప్పే మంత్రాలలో చూసి చెవిలో చెవి వెళ్లి పెట్టుకుంటారు ఈ రెంట్లో మొహం ఇచ్చా ఒక్క మంత్రం వేళ సరిగ్గా చెప్పట్లేదు ఇలా చేయిస్తున్నాడు ఏంటి మా ఇంట్లో అయితే తజ్జను ఎంత పక్కన పెట్టుకునేవాళ్ళం ఈ గైలో ఈ తజ్జనం ఏం బాగలేదు అని వీళ్ళందరూ పాపం అలా బాధపడతారు అలా వాడుకోర్లేదు ఎందుకంటే దేశ బట్టి రిచువల్స్ మారిపోతూ ఉంటాయి కాలాలను బట్టి మారిపోతున్నాయి హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఉన్న ఈ ఏడాది ఇప్పుడు ఉండదు కాలాల వల్ల మారిపోతూ ఉంటాయి రిచువల్స్ పూజ ఎంతలా మారిపోయిందండి ఎందుకంటే మా చిన్నప్పుడు నుండి విధంగా పూజ ఇప్పుడు లేనే లేదు అంటే అదే గొప్పగా ఉంది ఇప్పుడు తక్కువగా ఉందని నేను అంటలేదు ఆ లక్షణాలు లేవు ఇప్పుడు పూజలో ఇప్పుడు అంతా రకరకాల పద్ధతులు వచ్చేసే పూజలో మా చిన్నప్పుడు మామూలుగా మనకు తెలిసి హారతి ఇవ్వాలంటే ఒకసర ఒక పిసర హారతి గడపడం తీసుకుని హారతి ఇచ్చేవారు అందరూ దండం పెట్టింది ఇప్పుడు హారతి ఇవ్వడం ఏటో తెలుస్తుందండి లేదా సర్కెన్ పూజా వేరు హారతి డ్రెక్స్ హాఫ్ అన్ అవర్ ఓ ఇంత కర్పూరం కావాల్సి ఉంటుంది హారతిగా ఒక ఒక కేజీ కర్పూరం కావాల్సి ఉంటుంది అక్కడ బిల్డింగ్ కలక కొంచెం పక్కా కాకుండా అది సేఫ్టీ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి హారతిలో తర్వాత హారతి ఇచ్చేప్పుడు మామూలుగా దీపం అర్పేసి హారతిస్తే ఆ భగవాను యొక్క రూపాన్ని దర్శించే వాళ్ళు ప్రతిష్ఠించుకోగలుగుతారు అనే ఒక పద్ధతి దీపం ఉంటే అర్పేసి హారతివ్వటం సో ఈశ్వరుడు ఒక్కడే కనపడతాడు బాగా బలంగా మిగతా అవన్నీ బలంగా కనపడకూడదు సో కానీ ఇప్పుడు అలా కాదు హారత్ అంటే అది డ్యాన్స్లు చేస్తారు గెంతులు వేస్తారు పరుగులు తీస్తారు ఒక ఆయన పరుగు తీస్తూ హారత్ ఇవ్వడని నేను ఎరుగుదాను భక్తులు అందరినీ అందరూ ఎందుకంటే అందరూ వరుస పెట్టి ఉంటారు బికాజ్ ఆయన పరిగెత్తుకు వస్తారు పరిగెత్తుకుంటే నేను ఈ భక్తులు ఆ హారతి పడిన వీరి మీద ఆయన అంత వేగంగా ఉంటారు ఆ టైంలో ఎవరో అడ్డు వెళ్ళకూడదు ఆయన అందుకోసం అదైతే మినిస్టర్ గారు వస్తుంటే తప్పకుండా తప్పకుండా ఉంటారే ఆ విధంగా నేను చూశాను తప్పకుండా తప్పకుండా నీ భక్తులు అందరూ ఆర్గనైజర్స్ అందరూ దారి దారి ఏర్పాటు చేశారు ఆ అంత దారి కరెక్ట్ గా ఉండే ఉంది అనగానే ఆయన అక్కడ మొదలు పెట్టారు ఓ పల్లెల్లో ఇంత పెద్ద హారతి కల్పన పెట్టుకుని పరుగు పరుగు వచ్చి ఈ దేవుడి దగ్గర వచ్చి ఇలా జంతులు వేసేస్తూ హారతిచ్చి మళ్లీ పరుగులో వెళ్ళిపోయి అలాగే ఇలా ఎదురు చేసేస్తారు ఆ విధంగా దేశాన్ని బట్టి కాలాన్ని బట్టి Rituals, రిచువల్స్ రకరకాలుగా మారిపోతాయి మీ ఉద్దేశంలో ఏడు ఎలా పరిగెత్తుతున్నాను మీరు అనుకోవచ్చు బట్ ఫర్ హిమ్ దట్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ రిచువల్ పార్ట్ ఆఫ్ ది రిచువల్ ఆయన హీఈ్ స్పెషల్లీ ఆయన నేను పెద్ద ఆయన హీ ఈజ్ స్పెషల్లీ ఇన్వైటెడ్ ఫర్ హారతి పర్పస్ అండ్ హీ ఛార్జెస్ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఫర్ హారతి లోన్ ఆర్ థౌజండ్ వాట్ ఎవర్ సో సో రకరకాల పద్ధతుల్లో రిచువల్స్ ఉంటాయి రిచువల్లో ఎక్కడా ఒక ఇదే రిచువల్ అనే మాత్రం లేదు కర్మ ఎందు వికల్పం ఎలా చేసినా కర్మలు ఇలా చేయొచ్చు అలా చేయ కర్త అకర్వం అన్య సహాకత్వం శక్తి చేయొచ్చు చేయకపోవచ్చు లేకపోతే హారతి ఇవ్వడానికి వీళ్ళు అయిపోయింది అనుకోండి నీరాజనార్థం అక్షరాన్ సమర్పాలని అనొచ్చు అక్షంతలు వేసేసి ఊరుకోవచ్చు హారతి ఇస్తూ ఇప్పుడు నేను చెప్పిన లెవెల్లో హారతి ఇవ్వచ్చు సోమిని వేసి కనిపెట్టాను అన్యకత్వం శక్తి లేకపోతే సింపుల్గా ఇవ్వచ్చు కూడా సో ఇన్ని రకాలుగా రిచువల్స్ లో వికల్పాలు ఉంటాయి కానీ జ్ఞానమునందు ఎట్టి వికల్పము ఉండదు కాబట్టి సో ఇక్కడ రిచువల్స్ అన్ని కూడా దెబ్బతినేస్తాయి ఈ యుద్దం కనుక ముందుకు వెళ్ళినట్లయితే ఈ మనుషులు చచ్చిపోతే అప్పుడు చాలా తర్వాత ఇక్కడ సంక్రమను ఒకటి ఇప్పుడు ఈ యంగ్ మెన్ అందరూ కూడా మరణిస్తే యంగ్ లేడీస్ దే ఇన్ లార్జ్ నెంబర్ ఇన్ దిస్ సొసైటీ అప్పుడు దే విల్ ఇంటర్ మిక్సింగ్ ఆఫ్ రేసెస్ అండ్ ఆల్ దాట్ ఇప్పుడు అమెరికా అమ్మాయిని ఇండియా వాడు పెళ్ళాడనుకోండి ఇప్పుడు వీళ్ళిద్దరికీ కొడుకు పుట్టారు వాడు ఏం తద్దిం పెడతాడు సంకర వర్ణ సంకరం అయిపోతుంది కదా వర్ణ సంకరణ అంటే ఖచ్చితాలి రేషియల్ మిక్సింగ్ సో రేషియల్ మిక్సింగ్ వల్ల వచ్చిన నష్టమే అది డబ్బు దశ అవన్నీ మామూలుగానే ఉంటాయి తర్వాత ఆర్థికమైన ప్రగతి చదువు సంఖ్యం అదికేమో అడ్డు రాదు ఇంకే తద్ది నానికి ఒక్కదానికే అడ్డు వస్తుందండి దగ్గరే తమస్య వస్తుంది రేపు వద్దు వీడు పెరిగి పెద్దవాడు అవుతాడు ఇప్పుడు వీడు తద్దిన ఎవరికి పెడతాడు ఎలా పెడతాడు తాతలకి ముత్తాతకి మూడు తరాల దాకా తర్పణాలు ఇస్తారు ఈ మూడు తరాలకి వీడిస్తే మరి వాళ్ళకి అందుతుందా వాళ్ళకి అది ప్రయోజనం ఉంటుందా అన్ని సమస్యలే కాబట్టి ఈ వర్ణ సంకరం వచ్చేస్తుంది అని ఈ విధంగా అర్జునుని యొక్క ఆవేదన ఉత్సన్న కులధర్మానం కులధర్మాలు పోతే అది ఆవేదన సో ఈ ఆవేదన కేవలము ఈ అంశము వరకు మాత్రమే పరిమితమై ఉంటుంది అని నేను మనవి చేస్తున్నా ఆ ఒక్క రిచువల్ మాత్రమే పరిమితమై ఉంటుంది ఒక్క రిచువల్ను అతి అధిగమింపగలిగితే అది ఒక్కటే కడుగా రిచువల్ లక్షలాది రిచువల్స్ ఉన్నాయి నేను చెప్తూ ఉంటా సలహా నన్ను ఈ ఇది అందరినీ మనస్సుని పీడించే సమస్య ఇది నేను చెప్తూ ఉంటా మీరు చింతతేకండి తద్దినం గురించి మీరు చింత మీరు తద్దినం యొక్క లక్షణం ఏమిటంటే దాని స్పిరిట్ ఏంటంటే ఈ టేక్ ది స్పిరిట్ అండ్ ప్రొసీడ్ బై దాట్ సో నేనే ఒక కల్పన చేసి ఆ స్పిరిట్ ని రక్షించే విధంగా కల్పన చేసి సలహా చెప్తా నేనేమో సలహా చెప్తానంటే మీ పేరెంట్స్కి తలుచుకునే ఆ రోజు వాళ్ళ ఫోటోగ్రాఫ్ ఒకటి పెట్టి ఆ ఫోటోగ్రాఫ్ ఒక దండ వేయండి అది కూడా రుచివలే కదా ఇప్పుడు మంత్రపూర్వకంగా మీరు పితరం పితామహం ప్రపితామహం అని అన్నారు ఇప్పుడు పితరం లేదా పేరు తెలుస్తుంది పితరం సుబ్బయ్య శర్మ నామానం పితరం పితామహం పేరు తెలుస్తుంది ప్రభితామహం పేరు తెలియదు ఏం చేయండి ఆయన అడుగుతారు గారికి ఏమో తెలియదండి అంటే ఆయన ఏమీ విచారించడు తెలియకపోతే ఆయన సచ్చిట్యూట్ లీవడం ఆయన దగ్గర రెడీగా ఉంటుంది అది విచేస్తారు ప్రభితామహం పేరు తెలియదు ఆ పేరు తెలియకపోతే ఆయన ఏదో ఏదో రెడీమేడ్ పేరు సుబ్రహ్మణ్య శర్మ నామానం ప్రభితామహం ఉపధాస్యే అనేస్తాడు ఆ ఇప్పుడు మీరు జాతకం చెప్పిన వెళ్తానుకోండి మీ నక్షత్రం ఏడు అని అడుగుతాడే అదే నాకు నక్షత్రం తెలియదంటే తెలీదా పర్వాలేదు నేను నీకో నక్షత్రం ఇస్తాను అని గుర్తుపెట్టుకోమని ఆయనే నక్షత్రం ఇచ్చేస్తారు మీరు ఆ నక్షత్రం మర్చిపోతే ఇంకో ఆయన తింటే ఆయన ఇంకో నక్షత్రం ఇస్తారు ఏం పర్వాలేదు హీ విలువే నక్షత్రం దియ్యం ఆ ఇరవై ఏళ్ళలో ఏదో నక్షత్రం ఇస్తారు ృత్తిక అలా లిస్ట్ ఉంది ఆ లిస్టు ప్రకారం నక్షత్రం ఇచ్చేస్తాను ఈ పేరు పేరుని బట్టి నక్షత్రం ఇస్తారు నామ నక్షత్రం అనే పేరు సో వాటెవర్ కనుక ఈ దిస్ కైండ్ ఆఫ్ నేను చెప్పే సలహా ఏంటంటే ఫోటోగ్రాఫర్ ఎట్టుకోండి పేరెంట్స్ ఫోటోగ్రాఫర్ పేరెంట్స్ కింద శ్రాద్ధ ఉంటాయి గ్రాండ్ పేరెంట్స్కి ఎలా సో ఆ ఫోటోగ్రాఫ్ పెట్టండి పెట్టి ఒక ఫోటో ఒక మాల ఒకటి వేయండి ఓ దీపం వెలిగించండి మన సంస్కృతిలో దీపం దీపం జ్ఞానానికి చిహ్నం అనేక విలువలు దీపం సాధింకేం లేదు మీరు దీపం వెలిగిస్తే ఒక పెద్ద రిచువల్ అయిపోయింది అక్కడికి హవ్ పెర్ఫామ్ వండర్ఫుల్ రిచువల్ సో దీపారాధన అది చేసి మీ తల్లిదండ్రుల పేరు మీరు కొంత అన్నదానం చేయండి ఎందుకంటే పిండము కదా లప్త పిండోదక క్రియ పిండము ఉదకము పిండమో ఉదకమంటే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 వాళ్ళకి ఏ రెస్టారెంట్ నడపడం ఉంటుందని తెలుసు కానీ అన్నదానం ఉంటుందని తెలియదు వాళ్ళు ఎలా ఉంటారంటే ఇప్పుడు గెస్ట్ వచ్చాడు అనుకోండి ఆ గెస్ట్ వీడియో కలిసి హోటల్కు పోతారు హోటల్లో ఎవల బిల్లు వాళ్ళు ఇచ్చుకుంటారు గెస్ట్ ఏంటండి ఇంక వన్ కైండ్ ఆఫ్ గెస్ట్ కరెక్టా బిల్లు వాళ్ళు ఇస్తారు ఇంక గెస్ట్ ఏంటి శాన్ ఫ్రాన్సిస్కోలో మేము అందరం లంచ్ చేస్తున్నాం లంచ్ చేస్తుంటే బిల్లు ఇచ్చే సమయం వచ్చింది లంచ్ అయింది బిల్లు ఇచ్చింది సమయం వచ్చింది బిల్లు ఇచ్చే సమయం వచ్చింది కూడా ఆ బిల్లు వాడు మామూలుగా మన దగ్గర వేస్తారు బిల్లు ప్రింటెడ్ బిల్ ఉంటుంది దాన్ని ఒక ఫోల్డర్ లో పెట్టిస్తారు మన దగ్గర ఇస్తే వన్ ఆఫ్ ఫస్ట్ బిల్ టైట్ దాన్ని పూర్తి సమ్ మనీ అండ్ గివ్ బ్యాక్ వాడు ఫోల్డర్ లో పెట్టివ్వలేదు బౌల్లో పెట్టించాడు బౌల్ మెటాలిక్ బౌల్లో పెట్టించాడు ప్లాస్టిక్ బౌల్ కొంచెం విశాలమైన బౌల్లో దేట బాబు ఫాలో ఇవ్వాల్సింది బౌన్ లో ఇస్తున్నాడు ఏమిటని నేను కొంచెం ఆశ్చర్యపోయాను వాళ్ళు శాన్ఫ్రాన్సిస్కో ఉంటుంది కాకపోసం అనుకున్నాను ఈలోప్ లో ఆ బిల్లు చూశారు ఇది హండ్రెడ్ డాలర్స్ అంటే వెంటనే ఎంతమంది సెవెన్ రిము స్వామీజీ సో సిక్స్ సిక్స్ ఇంటూ ఎయిటీన్ అని వాళ్ళు ఎయిటీన్ అయిపోతున్నారు ఆ కార్యక్రమం ఎంత బౌన్ లో పెట్టేసే ఎయిటీన్ ఎయిటీన్ ఏదైతే స్థాపించిన బిల్ ఏం తీసుకున్నా హండ్రెడ్ అండ్ ఎయిట్ అయిపోయాయి ఏంటి ఆ తర్వాత ఇతరకు వచ్చాం ఆర్గనైజర్షన్ చిన్న కూర్చుకున్నాం నన్ను అడిగారు తర్వాత వై యూ డి నేను ఏమిటండి ఎవరి భోజనానికి వాళ్ళు ఇచ్చుకోవడం ఏంటి మీలో ఒకళ్ళు ఇచ్చి దట్ ఈస్ ది ఇండియన్ సిస్టమ్ నాకు తెలిసి ఇండియాలో వన్ హోస్ట్ విరిదే వాళ్ళందరూ ఇండియన్సే మంచి ప్రశ్న అంటే ఒకళ్ళిద్దరు అమెరికన్స్ ఉంది ఇండియన్ సిస్టమ్ ఏమిటంటే ఒక హోస్ట్ ఉంటారు తర్వాత నా సిస్టమ్ ఏమిటంటే మీ అందరికంటే చదువు అండి నేను మీకు అందరికీ కాలిఫోర్నియాలో లైఫ్ ఈజ్ హార్డ్ ఐటల్ శాన్ ఫ్రాన్సిస్కోలో చాలా కాస్ట్లీ లైఫ్ వాళ్ళు ఊరితో డబ్బు సంపాదిస్తున్నట్టు కనపడతారు కానీ వాళ్ళు డాలర్ నుంచి చాలా ఇబ్బందిలో ఉంటారు చాలా కాస్ట్లీ లైఫ్ మకాం దగ్గర నుంచి అన్నీ కాస్ట్లీ అమెరికాలో మిగతా చోటు కంటే అట్లీస్ట్ థర్టీ ఫార్టీ పర్సెంట్ లైఫ్ అందుకోసం వాళ్ళు కొంచెం కన్జూస్గా ఉంటారు దీస్ ఇన్ వాట్ ఐ నోటిస్ కాబట్టి వాళ్ళు ఏదో ఇబ్బందులు ఉంటారు నాకే ఇబ్బంది లేనివ్వండి నేను కాబట్టి ఐ హైడ్ సో దేవర్ ఎ విత్ స్టండ్ ఐ టోల్ లెట్ వస్ డూ దిస్ పే సో ది పాయింట్ ఈజ్ జస్ట్ గివ్ ఫుడ్ అండ్ వాటర్ ఫుడ్ అండ్ వాటర్ పిండో ల్యా ఇచ్చేస్తే అదే శ్రాద్ధం కాబట్టి బేదలకి అన్నదానం చేయటం ఆటలికి అన్నదానం ఈ మధ్య మన వాళ్ళు ఇండియా వాళ్ళు అక్కడ మొదలుపెట్టారు మనహాటంలో కరెంట్ పోయింది రెండు రోజులు కరెంట్ పోతే ఇంకా రెస్టారెంట్స్ అన్ని బంద్ ఇక్కడైతే పెట్రోల్ మార్క్స్ రేట్ పెట్టి నడిపిస్తారు రెస్టారెంట్ చెక్కపల్లతో అన్నం వండేసి పెట్రోల్ మార్క్స్ రేట్తో సర్వ్ చేసేస్తాడు అక్కడ ఇంకా వాళ్ళకి అదేం ఎరగరు కరెరంట్ పోతే ఏం చేయాలో ఎరగరు పళ్ళు తోముకోవాలనుకోండి కరెంట్ పోతే పలుసే కూడా ఎందుకంటే పళ్ళు ఒక బ్రష్ కరెంట్ పెట్టింది ఆ కెరెంట్ లేకపోతే ఇంకా పళ్ళు ఎలా తెలియదు ఈజ్ లైక్ గా తెలియలే ఎలా పళ్ళు కరెంట్ లేకుండా సో అప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారంటే చక్కగా ఒక లంగర్ హౌస్ లంగర్ ఒకటి పెట్టారు మన హాటల్లో పెట్టారు గమ్ము ఎవరిలో మంచి ఐడియా ఇచ్చారు అరే అన్నదానం గమ్మున్ దే స్టార్ట్లే సర్వింగ్ ఫుడ్ ఇంట్లో ఫుడ్ తీసుకుని అమెరికన్స్ అక్కడ ఇంకా ఫుడ్ లేదు ఇంటికి వెళ్ళాలంటే ట్రాన్స్పోర్ట్ లేదు అక్కడ హోటల్స్ లో ఫుడ్ లేదు ఇంకేస్తారు వద్దే కండి సో దీ మెసేజ్ స్ప్రెడ్ అయి రా ఉండాలి కేమ్ అండ్ స్టూడెంట్ క్యూ దెన్ దేవర్ అబౌట్ టు గివ్ మనీ నో మనీ ఫ్రీ ఫుడ్ ఫ్రీ ఎస్ How? This is Indian culture. My God! What a thing it is. Bhārata-deshaṁ, Beda-deshaṁ, I differ with it. Bhārata-deshaṁ, Beda-deshaṁ, ikkara zarigayemta, annadānaṁ unke akhada vargatara. Ya, kadu-do-do-do-na, annadāna. What a wonderful thing it is. Kabate, so this is the Indian culture. Anu ka annadānaṁ, minchina dānaṁ unko hotla-da. Atalitaṁ do-do-do-peerita. ఎక్కడో ఒక చోట అన్నదానం ఏర్పాటు చేయొచ్చు ఇంట్లో చేసి ఒక లేకపోతే ఏదో ఆశ్రమంలో చేయొచ్చు ఎక్కడో సంవే సీ దట్ హండ్రెడ్ పీపుల్ అర్ ఫైడ్ ఆర్ ఫిఫ్టీ పీపుల్ అర్ ఫైడ్ ఆరు సిక్స్టీన్ పీపుల్ ఆఫ్ ఫైడ్ ఎక్కడో ఒకటి అన్నదానానికి ఏర్పాటు చేయండి అయిపోయిందంతే శ్రద్ధం యొక్క స్పిరిట్ అంతా వచ్చేసింది ఇంకా యాక్చువల్ రిచువల్ పార్ట్ మీరు ఎంత చేయగలిగితే అంత చేస్తారు ఆ రకంగా స్పిరిట్ మనం తీసుకుంటే సరిపోతుంది అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్ ప్రెంత్ అప్లై టు అల్ ఆఫ్ యూ ఎందుకంటే మీరందరూ ఇక్కడ ఉన్నారు కనుక మీరు ఇక్కడ యథాశాస్త్రం కానీ యథావిధిగానే చేస్తారు ఏ విధమైన వ్యవస్థ లేని వాళ్ళ కోసం నేను సజెస్ట్ చేశాను సో ఇబ్బంది ఉన్నవాళ్ళు అలా చేయొచ్చు దీనికోసమని పెద్ద బెంగ పెట్టేసుకుని అదే పెద్ద ప్రాణాంతకమైన విషయంగా తీసుకోవాల్సిన పని సో అర్జునుడు ఈ పెండాల కోసం ఈ రోజు కోసం తన కర్తవ్యాన్ని తాను మానేనక్కర్లేదు దట్ ఎక్స్టెంట్ ఈ నీట్ నాట్ స్క్రెచ్ చేయొచ్చు యుద్దానికి వెళ్ళినప్పుడు యుద్దంలో ప్రాణాలు పోతాయి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 This is an important that దిస్ ఈజ్ ఎన్ ఇంపార్టెంట్ కంప్లైంట్ తర్జున హెట్ సగన్గా గుర్తు గంట తర్వాత అహో గతమ కతుం వ్యవసిత వ్యద్రాజ్యసుఖలోభేన హన్తుం స్వజనముద్య నేను మీకు ఒక హ్యూమన్ సైకాలజీ గురించి చెప్తాను మీరు ఆలోచించండి ఏదైనా ఒకటి మైండ్లో పడింది అనుకోండి మనస్సులో పడింది అనుకోండి అది ఫిక్స్ అయిపోతుంది మనస్సులో అది డిస్లాడ్జ్ చేయడం అంటారు టు రిమూవ్ దట్ ఐడియా ఫ్రమ్ ది మైండ్ ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్ ఈ రకంగా మన అందరికీ కూడా జీవితంలో ఏదో టైంలో ఏదో ఒక నోషన్ వచ్చి పడుతుంది మనస్సులో బస్ యూ గెట్ ఫిక్స్డ్ ఇట్ ఫిక్స్ ఏదో అన్నట్టు ఇంకా దాన్నే కొట్టుకుని దాన్నే రగడ్ చేస్తాడు దాన్ని సపోర్ట్ చేస్తూ బోళ జస్టిఫికేషన్స్ ఇస్తాడు ఇలాగే ఉంటుంది ఇంక నేను ఒక దృష్టాంతం చెప్తా చాలా లౌకికమైన దృష్టాంతం ఓ సంస్థలో వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చారు దానికి గోల్డెన్ షేక్ హ్యాండ్ అని గోల్డెన్ షేక్ హ్యాండ్ ఎప్పుడవుతుంది వాడు ఆ డబ్బు తీసుకున్నవాడు తెలుగు తేటలు గలవాడు ఎకనామిక్ డిసిప్లిన్ ఉన్నవాడు అయితే షేక్ హ్యాండ్ Lhākabata, like it is not golden sheikh hand. It is the most dangerous, iron sheikh hand also. So, what kind of he was attracted by that, randai, he'll have it. He was attracted by that, and immediately voluntary retirement he applied to the earth, and when he applied to the earth, he applied to the earth, and he applied to the earth. So, I said, I said, I said, I said, I said, I said, I said, I said, I said, Vāllu, āsāshthā mūsēsī, tālāṁ vēsī, rūjūvara kū, డేలునా అంటారు వాళ్ళే డక్కా మార్కే వాలంటరీ డిఆర్ఎస్ అని వాలంటరీ రిటైర్మెంట్ కాదు డిఆర్ఎస్ రిటైర్మెంట్ డిఆర్ఎస్ అంటే డక్కా మార్కే రిటైర్మెంట్ స్కీమ్ అనే అలాగ అలాగే ఉంది అలాగా దట్ ఈకి తోసేయటం అంతవరకు నువ్వు రెండు ఇంట్లో పెట్టకపో అంతవరకు యూస్టేజ్ వాళ్ళు తలం వేసేసిన రోజున ఇంక నీ ఛాయిస్ లేదు కదా సో అప్పుడు రిటైర్మెంట్ తీసుకుని రాతే ఇతను వైయు అడ్వైజ్ మీలా ఇద్దరు అంటే ఐ నో యూ నీకు ఎకనామిక్ డిసిప్లిన్ లేదు నువ్వు దాన్ని హ్యాండిల్ చేయలేవు సరిగ్గా వాళ్ళు కనుక నువ్వు అప్లికేషన్ పెడితే అది వెంటనే కళ్ళకద్దుకుని నీ చేతిలో మూడు లక్షలు నాలుగు లక్షలు పెట్టేసి నీకు గేట్ దగ్గరికి పంపింగ్ చేస్తాను నువ్వు అప్లికేషన్ వాళ్ళకి ఇవ్వడం వరకే నీ చేతిలో ఉన్నావు ఆ తర్వాత నువ్వు వాపసు తీసుకున్నావునా కూడా వాళ్ళు ఇవ్వలేదు తీసుకొని ఇవ్వరు నేను కాబట్టి నువ్వు ఆ పని చేయొద్దా నేను గట్టిగా అడ్వైస్ ఇచ్చాను అయితే నేను అమెరికా వెళ్ళొచ్చాను వెళ్ళొచ్చేపటికి ఇంతగాడు ఈసారి మళ్ళీ కలిసేతను కలిసి ఏడు మొహం పెట్టుకుని ఉన్నాడు ఏమిటో ఎలా ఉన్నామంటే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారండి వాళ్ళు ఇచ్చిన డబ్బులు కూడా ఖర్చు ఇప్పుడు రోజు కష్టంగా ఉందండి అని చెప్పారు నేను చెప్పాను మీకు వైయుడి ఇప్పుడు మీరే నాకు ఏదైనా ఉపాయం చూపించండి ఇంకా సరే ఉపాయం ఏదో ఉపాయం చూపించడం ఇంకా ఆ కార్యక్రమం తర్వాత కార్యక్రమం కాబట్టి సో వైయూ డీటీతో అని అడిగాను ఐ ఐ అడ్వైజ్ యూ నాట్ టు డూ ఇట్ వైయూ డీటీ అతని భార్యను అడిగాను ఏమా ఇలా ఎందుకు చేసేవంటే ఆవిడ నాకు చెప్పింది ఆయన మనస్సులో పడిందండి ఇంత మనస్సులో పడిందంటే ఎంతసేపు ఒక పురుగు దొలిచిన కుమ్మరి పురుగు దొలిచినట్టుగా దొడిచేయటమే దానికి సపోర్టింగ్ గా చేస్తాడే గాని మనం చెప్పినటువంటి సలహా ఏమి వెండాయన ఆయన మనస్సులో పడిపోయింది ఇంక దేర్ ఫర్ హీ టు డూ ఇట్ అని సో దిస్ ఈస్ హీపుల్ ఫంక్షన్ ఒక్కసారి మనస్సులో పడిపోయిందంటే మంచో చదో ఇంకా వాడు అదే పట్టుకుని ఉంటాడు తప్పించి దానికి ఆపోజిట్ ఆవిడ కన్సిడర్ కూడా చేయదు అలాగంటే మూర్ఖత్వం పొరపాటు చేయటం ఉన్నది జీవితంలో మనందరి జీవితంలో ఉండే సందర్భం ఉంటుంది అది అహోమన్ సైకాలజీస్ లైట్ నేను దానికి మీకు దృష్టాంతం ఇచ్చాను సో అర్జునుడి మనస్సులో ఇప్పుడు ఒక పాయింట్ పడింది ఏమిటంటే వీళ్ళందరూ మనవాళ్లే బావలో భావమరుదులో కావలసిన వాళ్ళు వీళ్ళు చచ్చిపోతే ఎవళ్ళు ఎవరికి తద్దినాలు పెట్టి వాళ్ళు లేకుండా అయిపోతారు అని వారి మనసులో ఆదిపడింది ఈ తద్దినాలను దృష్టి పెట్టింది పడితే ఇప్పుడు యుద్ధం జరిగిందనుకోండి యుద్ధం జరిగితే దుర్యోధనుడు చచ్చిపోయాడు అనుకోండి యుద్ధంలో భీముడి చేతిలో ధృతరాష్ట్ర మహారాజు తద్జినేవాడు పెడతాడు ఒకవేళ దుర్యోధనుడు బతికుండే లక్ష్మణ కుమారుడు చచ్చిపోయాడు అనుకోండి దుర్యోధనుడు వృద్ధు ఏమైనా పెడతాడు ఆదాటి వైపు అలాగే ఇటువైపు ఎక్కడ బాణం ఎటువైపు బాణం తగిలి ఎవడు చచ్చిపోయినా ఒకరికి దగ్గరం పెట్టినాడికి ఒకరికి ఓటు వస్తుంది సహజంగా పడిపోయి ఫిక్స్డ్ టు అమ్మో ఎంత పెద్ద పాపం మనం చేయబోతున్నాము అహోబత మహత్పాపం కర్త్వం వ్యవసి ఈ తగ్దినాలి లేకుండా అయిపోతే ఆ కులధర్మంలో ప్రధానమైన ధర్మం పితృధర్మం గనక సో నేను ఇందాక ధర్మంలో ప్రధానమైన అంశం మరణానంతరం గతి బతికున్నప్పుడు ఏమిటి అన్నది ఇంపార్టెంట్ కాదు మరణించిన తర్వాత ఏమిటి అన్నదానికి జీవితం ఒక సన్నాహము ఒక ప్రయత్నమే ఒక సాధనమే సో ఆ స్థితిలో మహాపాపం చేయటానికి మనం పూనుకున్నాము స్వయం వ్యవసి పూనుకున్నాము ఏమిటా మహా మహాపాపం స్వజనం హంతుం జనం హంతుం కాదు స్వజనం హంతు ఈ స్వజనం అనేది ఇట్ ఈ ఫర్ రిఫ్రాయిన్ సర్ అర్జున మన వాళ్ళని లేకపోతే మా వాళ్ళని చంపడం పై వాళ్ళని చంపితే పర్వాలేదు ఎందుకంటే మన తజ్జనాలన్నీ బాగా నడుస్తూ ఉంటాయి మన వాళ్ళని చంపితేనే సమస్య స్వజనము హ ము సో ఈ దృష్టికోణం చాలా తప్పు దృష్టికోణం అంత చిన్న దృష్టితో ఆలోచించకూడదు చిన్న విశాలమైన దృష్టితో ఆలోచించకూడదు కాబట్టి మన వాళ్ళని మనమే చంపడం కోసం పూనుకున్నాము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 అతను అంటున్నాడు బట్ దట్ ఈజ్ నాట్ కరెక్ట్ ఇప్పుడు ఇది ధర్మయుద్దం ఈ ధర్మయుద్దంలో నెగ్గినట్లయితే దుర్యోధనుడు చేసినటువంటి దోషాలకి అతనికి ఆ రాజ్యాధికారంలో ఉండే ఆ హక్కు అర్హత లేదు అతను అన్యాయంగా ఆక్రమించుకుని కూర్చున్నాడు అతను ఆ స్థానం నుంచి తొలగించి అతన్ని శిక్షించి తిరిగి ధర్మరాజ్యాన్ని స్థాపించాల్సిన కూచి ధర్మరాజు మీద ఉంది అందుకోసం అతని యుద్ధానికి వచ్చాడు కానీ కేవలం స్వార్థం కోసం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 నేను తిరిగి పొంది సంసార జీవితాన్ని సుఖమయంగా గడుపుకోవాలి అనే కారణంగా మాత్రమే నేను యుద్దం చేయట్లేదు దట్ ఈస్ స్మాల్ పార్ట్ ఆఫ్ ది హోల్ స్కీమ్స్ యుద్దం చేయటంలో ఇంకా అనేకములైన ప్రధాన అంశాలున్నాయి వారిలో ఒకటి నెంబర్ వన్ షీఈ్ నాట్ జస్ట్ మై వైఫ్ షీఈ్ ఎ లేడీ హూజ్ ప్రొటెక్షన్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ లైక్ ఎనీ అదర్ లేడీ క్షత్రియ క్షత్రియ వీరుడికి ఒక అబలని రక్షించవలసిన కూచి అతని ఆమె నేను రక్షిస్తాన నమ్మకంతో అడవికి వచ్చింది కాబట్టి ఆ నమ్మకాన్ని బొమ్ము చేయడానికి వీడి లేదు ఆమెను రక్షించాల్సిన పూచి నాకున్నది లైక్ ఎనీ అదర్ సిటీజన్ నేను ఎలా రక్షించాలో ఈవి కూడా రక్షించాలి నెంబర్ వన్ నెంబర్ నాట్ జస్ట్ బికాజ్ సీఈస్ మై వైఫ్ మై వైఫ్ స్థానంలో మరో స్త్రీ ఉన్నప్పుడు కూడా నేను ఇదే పనిచేసి ఉండేవన్నీ నెంబర్ వన్ నెంబర్ టూ రావణాసురుడు అధర్మంగా చాలా అన్యాయాన్ని చేస్తున్నాడు ఈ ఈ మహర్షులందరూ కూడా కోరారు ఈ రాక్షసుల యొక్క అన్యాయాల్ని అడ్డుకోవాల్సిందేని వాళ్ళు కోరారు ఆ కోరిన దానికి నేను మీకు ఈ రాక్షసులందరి యొక్క ముప్పు నుండి మీకు రక్షణను కల్పిస్తాను అని నేను ప్రామిస్ చేశాను ఆ ప్రామిస్ నిలబెట్టుకోవటం తర్వాత రావణాసురుడు చాలా అధర్మాత్ముడు అతని స్థానంలో విభీషణుని ప్రతిష్ట చేసినట్లయితే లంకలో కూడా ధర్మరాజ్యం ఏర్పడుతుంది దేర్ ఫోర్ ఆ అధర్మాత్ముడైన రావణాసురుడు గద్దె మీద కూర్చోడానికి వీల్లేదు వాడిని దింపాల్సిందే అని ఈ విధంగా ఇది ధర్మయుద్దం గనక నేను ఈ రక్తపాతానికి సంసిద్ధుడయ్యాను కాని కేవలము నా స్వార్థం కోసం ఇంతమంది వానరుల్ని జటగట్టి వాళ్ల ప్రాణాలని బలిపెట్టి అలా నేను చేస్తున్నానని మీరు అనుకోవద్దు అని అంటాడో సందర్భంగా కాబట్టి ఇది ధర్మయుద్దం అలాగే ఇది కూడా ధర్మయుద్దం రాజ్యసుఖలోభంతో చేస్తున్నటువంటి యుద్ధం కాదు సో అర్జునాస్ రీడింగ్ ఈజ్ రాంగ్ అది ధర్మయుద్దం కాకపోతే శ్రీకృష్ణుడు కాడు అక్కడికి శిక్షణ దాంతో ప్రవేశించి ఉండడు హీ విల్ నెవర్ సపోర్ట్స్ అధర్మయుద్దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇష్యూస్ ఇన్వాల్వ్ స్వాతం అందాము అహో బత మహత్పాపం కతువసిత్యద్రాజ్యసుఖలోభేనా హన్తుం స్వజనముద్య నేను మహాత్మున ప్రశ్న అడిగాను ఏమంటే అర్జునుని యొక్క లాజిక్ ఒకటి ఉన్నది హీ ప్రజెంట్ హీజ్ వ్యూ పాయింట్ ఇన్ ఎ వెరీ కన్విన్సింగ్ ఫ్యాషన్ శ్లోకాలన్నీ చూసినట్లయితే చాలా శాంతి కాముకుడు చాలా అభిమానం గలవాడు అని రెండు పాయింట్స్ చాలా బలంగా ముందుకొస్తాయి తర్వాత శాంతి మనకి శాంతి ఉండాలి రక్తపాతం ఉండకూడదు అనే మాట ఎలాగా బలంగా ముందుకొస్తాను ధర్మము ధర్మం గురించి చెప్పాడు కులధర్మములు జాతి ధర్మములు సో ముక్త రెండోదక ఒక వైదిక కర్మానుష్ఠాన పరుడి చెవులకి మంచి మధురమైన మాటలు ఎన్నో పలికాయి దాంట్లో ఏది సందేహం లేదు కాబట్టి అదో పాయింట్ బలంగా ముందుకొస్తాం తర్వాత వైరాగ్యం ఎంతో బలంగా ముందుకొస్తాం సో ఈ విధంగా అర్జునుని యొక్క లాజిక్ అది కొట్టిపారేయటానికి వీలు లాజిక్ లాగా అనిపిస్తుంది అంతేకాకుండా సమాజంలో చాలా మంది అర్జునుని లాజిక్ అంటే చాలా మంది అంటే దేర్ ఆర్ అట్లీస్ట్ ఎ ఫ్యూ పీపుల్స్ who finally the లీ సపోజ్ ది వ్యూ పాయింట్ ఆఫ్ అర్జున అండ్ ఖండెం శ్రీకృష్ణ శ్రీకృష్ణుని ఖండిస్తారు అలాంటి వాడు చాలా మంది థింకర్స్ అప్దే మన ఆంధ్రప్రదేశంలోనే ఉండే వారు అటువంటి థింకర్స్ వాళ్ళందరికీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మహాభారత తత్వ కథనము అనే పుస్తకంలో సమాధానాలు చెప్పారు చెప్పడానికి ప్రయత్నించారు సమాధానాలు చెప్పడం అంటే ఎదరివాడు ఒక నిర్ణయానికి వచ్చేసి ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇంకా వాడికి మీరు ఏం చెప్తారు సమాధానం వాడిని ఏం కన్విన్స్ చేస్తారు సో నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రైవేట్ చేయడం తప్పు అని రోసేయ అంటే ఇటువైపు అంటారా ఆ పైలు మొదలుపెట్టింది మీరే కదా అంతే తప్పించరు మీ రాజ్యం రాలేదు కాబట్టి సున్నా మీరు ఓడిపోయింది కాబట్టి ఆ పనిలో ఇంకా తప్పినట్టు మీరే కదా ఈ ఇది మొదలుపెట్టింది అంటే ఒప్పుకోడు దాన్ని ఒప్పుకోండి దానికి ఏదో మళ్ళీ మెలకు వేస్తారు మూసేయడం కరెక్టే కానీ ప్రైవేట్ చేయడం కరెక్టే కానీ మీరు చేసినట్లు చేయకూడదు ఇంకోలా చేయడం కరెక్ట్ ఏదో మేలుక వేస్తాడు because he decided not to agree to the point inda don't word ge em japtaru avihanga shri krishnudu yuddhanne munduku toshiye rakta paathara ni srushtinchado ane vaadu argue cheyadaniki siddhamanta adanukondi inka vanni meer em argue chese confirm convince chestaru but there are people alanti valla koddi mundu videshallo kuda unna videshallo men tusham indalo departments lo konta mandi చికాగో యూనివర్సిటీ ఇండాల ఇండాలజీ డిపార్ట్మెంట్ హెడ్ ఓ కాబట్టి ఉన్న ఒక లేడీ షీ షీ థింక్స్ దట్ శ్రీకృష్ణ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది కిల్లింగ్ ఆఫ్ మీపుల్ సో లైక్ దట్ షీ మేక్స్ అన్ ఆర్గ్యుమెంట్ అబౌట్ ఇట్ షీ రోట్ ఎ బుక్ అబౌట్ ఇట్ సో ఇవన్నీ కాబట్టి ఈ రకంగా పీపుల్ ఆర్ దేర్ దే మేక్ వెరీ సీరియస్ ఆర్గ్యుమెంట్ అగెన్స్ట్ శ్రీ కృష్ణ నేను మహాత్మని అడిగాను శ్రీకృష్ణ అడిగాను